నాలుగు వందల ఎనభై ఒకటవ కెత్తన సంసారికి గల సహజమిది మతి సంసారి మనకు గలడటుగానా చేతులు చాచుచు సేయగదొడగిన ఘాతల నిన్నీ కర్మములే వాతులు మోవగవలనిన వెదకిన పూతలని పొగములే ఒలం పటముల కోపిక కలిగిన జగమింత వో సంపదలు చింతించి చూచిన సగుణం వింత సంతోషములు ఏచిన శ్రీవేంకటేశ్వరు గులిచిన చూచిన వెళ్ళ సులభములే తాచి ఈతనికే దాసులమైతి కాన తొడుమము గడమలు లేవు